హేయము తన వాసన లేలమానును చీయన్నమానదిదే చెప్పరాని మాయా జంగిలి మనుజునకు సరుస పాపమే చవి వలదంటే అగ్గలమోను ముంగిట ఇల్లాలుండగా ముట్టగోరు పరస్త్రీల ఎంగిలికీరెండు సరే ఇదివో మాయా జీవునికి పంచేంద్రియాలే సుఖము ధర ఎంతకాలమైన తనివి లేదు చిరులు తనకుండిన చేయి చాచు పరులకు ఇరువులెరుగరాదు ఇదివో మాయా శ్రీవెంకటేశ్వరుడు చేరి ఆత్మలోనుండగా భావించునితని కృప ఫలించునాడు పువ్వు వంటి సంసారము పొదుగుక ఉండగాను ఆవటించు పుణ్యఫలాలిదివో మాయా